స్తోత్రమైన పరిశుద్ధుడా ప్రేమగలతంది మీ పరిశుద్ధ జనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన పరిణామమైన యేసు క్రీస్తు నామంలో స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభు మరి ధన్యతను మాకు ఇచ్చినందుకు స్థుతులు చెల్లిస్తుంటున్నాం రాజా మహిళ భావాలు మీ పరిశుద్ధుడు మంచి దేవుడు కాలిన దేవుడు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం నాయన వారి ఈ యుగ సమాప్తిలో మరి నా తండ్రి ఈ విధంగా మమ్మల్ని వాడుకొని మీ ప్రసన్నత యొక్క దర్శనము మాకు దయచేసి మనకు స్థుతులు చెల్లిస్తుంటున్నాము రాజా మరి యొక్క మీరు ఇచ్చిన ధన్యతను బట్టి స్థుతులు చెల్లిస్తూ నేను ఘనపరచుటకు మహిమ పరచుటకు మీ వాక్కులను మేము విని నా తండ్రి మా హృదయాల్లో భద్రపరుచుకొని మా జీవితాలను నా తండ్రి మీకు అనుగుణంగా మీ చిత్తానుసారగా నడుచుటకు మాకు మీ కృపను మీ యొక్క ఆత్మ నడిపింపును మాకు దయచేయగల నిజమైన దేవుడు అని నమ్ముతున్నాం ప్రభావ ప్రేరేపించండి మీ ఆత్మధానం నడిపించలాగిన సహాయం అనుగ్రహించి ప్రభు నాయన మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకునండి ప్రభావ నా తండ్రి ప్రభావ అనేకులను తండ్రి నీ ప్రేమ సువార్త ప్రకటించి నాయన నీ వైపు తిప్పుటకు నాయన అనేక ఆత్మలను అగ్లినోరు నుంచి రాగుటకు ప్రభా మీ ఆత్మ నడిపింపు మా అందరికీ దయచేయమని ప్రభా పాల్గొంటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి ప్రభా అవస్థతలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని దర్శించమని మీరే నా తండ్రి ఇది మొదలుకొని ప్రభా తండ్రి ప్రభావ మనది ఆశీర్వాద ప్రార్థన వరకు మరి మీరు మాకు తోడేయండి మీ ఆదరణ మాకు దయచేయమని మీ ఆత్మ నడిపింపుతో మమ్మల్ని నేను స్తుంచటకు గణపరచటకు నేను మీ కృపధర మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం అడుగుతున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ మీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరు ో రొట్టెను నేనయ్యా వీరువు ఏ సయ్యా వీరువు ఏ సయ్యా ఆశీర్వదించు ఏ ఆశీరుదీన్ చుయే సయ నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరువు ఏ తండ్రి ఇంటి నుండి పిలిచితివి అబ్రామును ఆశీర్వదించితివి అబ్రాహముగా మార్చితివి తండ్రి ఇంటి నుండి పిలిచితివి ఆ బ్రాహ్మును ఆశీర్వదించితివి అబ్రాహముగ మాచితివి నీచే తో రొట్టను నేనయ్యా వీరు ఏస్తయ్యాచే తిలో రొట్టను నేనయ్యా వీరు ఏస్తయ్యా శీర్వదించు ఏ ఆశీరుదించు ఏ సయ్యా నీచేత టెను నేనయ్యా వీరు ఏ సయ్యా అలయా కోబును నీవు పిలిచితివి ఆనాడు ఆశీర్వ దించితివి మార్చితివి అలయా కోబును నీవు పిలిచితివి ఆనాడు ఆశీర్వ దించితివి ఏ గ మార్చితి నీచేతిలో రొట్టను నేనయ్యా విరుభు ఏ సయ్యా నీచే తిలో రొట్టను నేనయ విరుభు ఏ సయ్యా విరు ఏ సయ్యా ఆశీరువదించు ఏ సయ్యా విరువు ఏ సయ్యా ఆశీర్వదించు ఏ సయ్యా నీచే రొట్టను నేనయ్యా విరువు ఏ సయ్యా హింసకుడు దూషకుడు ఆనీ కరుడైనా సౌలును విరిచితీ పౌలుగా మార్చి హింసకుడు దూషకుడు హాని సౌలును విరిచితీ పౌలుగా మార్చి నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరు ఏస్తయ్యా నీ చేతిలో రొట్టను నేనయ్యా వీరు ఏస్తయ్యా వీరు సయ్యా ఆశీర్వదించు ఏ సయ్యా ఇస్రాయుల దేవా నా ప్రభువా ఇస్రా ఏలియుల దేవాణ ప్రభువా నీకు మాత్రమే నేను మొర్ర పెట్టుచున్నాను నీకు మాత్రమే నేను మొర్ర పెట్టుచున్నాను మనవులు దయచేసి నిన్ను నమ్ముకున్నాను మనవులు దయచేసి నిన్ను నమ్ముకున్నాను ఏసయ్యా ఓ ఏసయ్యా నీవు తప్ప ఆకాశంలో నాకెవరున్నారయ్యా ఏసయ్యా ఓసయ్యా నీవు తప్ప ఈ లోకంలో నాకెవరున్నారయ్యా ఎవరున్నారయ్యా నాకెవరున్నారయ్యా ఎవరున్నారయ్యా నాకెవరున్నారయ్యా ఇస్రాయేలీయుల దేవా నా ప్రభువా ఇస్రాయేలీయులదేవా నా ప్రభువం ఆశీర్వదించుము నిశ్చయముగా నన్ను ఘనముగా హెచ్చించుము ఆశీర్వదించుము నిశ్చయముగా నన్ను ఘనముగా హెచ్చించుము ఉత్తమ కార్యాలు జరిగించగను ఉత్తమ కార్యాలు జరిగించగను బలపరచుయి మట్టి పాత్రను బలపరచుయీ మట్టి పాత్రను ఏ Oh, yes, I am. You are the one who is in the world. I am the one who is in the world. Yes, I am. Oh, yes, I am. నీవు తప్ప ఈ లోకంలో నాకెవరున్నారయ్యా ఎవరున్నారయ్యా నాకెవరున్నారయ్యా ఎవరున్నారయ్యా నాకెవరున్నారయ్యా ఇస్రాయేలీయుల దేవా నా ప్రభువా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 య్యా నీవు తప్ప ఈ లోకంలో నాకెవరున్నారయ్యా ఏ సయ్యా ఓ ఏ నీవు తప్ప ఈ లోకంలో నాకెవరున్నారయ్యా ఎవరున్నారయ్యా నాకెవరున్నారయ్యా ఎవరున్నారయ్యా నాకెవరున్నారయ్యా ఇస్రాయేలీయుల దేవా నా ప్రభువా ఇస్రాయేలీయుల దేవా నా ప్రభువా తోడుగా ఉంచుము నీ హాస్తమును శ్రమ నుండి రక్షించుము తోడుగా ఉంచుము నీ హాస్ తమను శ్రమ నుండి రక్షించుము కిడది నాదరికి రాకొండగను కిడది నాదరికి రాకొండగను కనవరచు నీ నిత్య కృపను కనబరచు నీ నిత్య కృపను ఏసయ్యా ఓ ఏసయ్యా నీవు తప్ప ఈ లోకంలో నాకెవరున్నారయ్యా ఏ సయ్యా ఓ ఏసయ్యా నీవు తప్ప ఈ లోకంలో నాకెవరున్నారయ్యా ఎవరున్నారయ్యా నాకెవరున్నారయ్యా ఎవరున్నారయ్యా నాకెవరున్నారయ్యా ఇస్రాలీయుల దేవా నా ప్రభువా ఇస్రాయేలీ వర్ష తరగ రావా నా ఏసయ్యా ఎండిపోయినా భూమి నేనయ్యా వర్ష ధరగా రావాణా ఈస్యా ఎండిపోయిన భూమి నేనయా ఈ నేలలో పంట లేదయా నా మనసులో శాంతి లేదయా ఈ నేలలో పంట లేదయా నా మనసులో శాంతి లేదయ్యా వర్ష దరగ రావాణా ఎసయా వలింపజేయుమా రక్షక వర్ష దరగ రావాణా ఎసయా వలింపజేయు మామ రక్షక పాపములన్నీ పరిహరించుమా భయముల పారోలుమా పాపములన్నీ పరిహరించుమా భయములల్లా పారోలుమా ఏసునాథుడా నా రక్షక ఏసునాథుడా రక్షక నీదు కృపాతో ఆదరించుమా నీదు కృపాతో ఆదరించుమా వరుష ధరగా రావా ఎండిపోయినా భూమి నేనయా వరుష తరగ రావాణా ఎసయా ఎండిపోయినా భూమి నేనయా మనోవ్యాధుల గుణపరచు మనో వ్యాధుల గుణపరచుమా తనువు గాయమ చేయుమా యేసునాథుడా పరమ వైద్యుడా యేసునాథుడా పరమ యములెల్లా స్వస్థపరచుమాం గాయములెల్లా స్వస్థపరచుమాం వరుష ధర గ రా నా ఏసయా ఎండిపోయినా భూమి నేనయా వరుస ధరగా రావాణా ఏసయా ఎండిపోయిన భూమి నిన్నయా ఈ నెలలో పంట లేదయా నా మనసులో శాంతి లేదయా ఈ నేలలో పంట లేదయా నా మనసులో శాంతి లేదయా వరుష ధరగా రావాణా ఫలింపజేయు మా రక్షక వరశ దర పలింపజేయు మా రక్షలు ఎవ్రదరు జీవ జల మా ఆత్మనాదుడా జీవ జల మా ఆత్మనా దుడా పిండని నదిలా గరం మోదకా మోదక జీవజలమాత్మనాదుడా ఎండని నదిలాగ బోధక ఎండని నదిలాగా రము బోధక రండయ్యా బోధకుడా రండయ్యా బోధకుడా ఎండని జీవా నదిలాగా ఎండని జీవా నదిలాగా యువజలమా ఆత్మనాదుడా ఎండని నదిలాగరము బోధక ఎండని నదిలా గరము బోధక పాదాల కొల్లత సరిపోదయ్యా ఒకళ్ళలో తు సరి కాదయ్యా పదాలలో తరిపోదయ్యా ఒకళ్ళలో తు సరి కాదయ్యా ఈ తల ముని గీతే లాలయ్యా ఈ తల ముని గీతే లాలయ్యా తేరి డాలయ్యా నండయ్యా బోధకుడాండయ్యా బోధకుడా ఎండని జీవా నదిలాగా ఎండని జీవా నదిలాగా జీవజలమా ఆత్మనాదుడా ఎండని నదిలా గరము బోధక ఎండని నదిలా గరము బోధక ఆరోగ్యమే పారు పరిశుద్ధమే పోవు ఆరోగ్యమే పారు పరిశుద్ధమే ఏరు తాపంత సృష్టింతయే ఏరు తాపంత సంతృష్టి నిలుసు ఏరంతా సృష్టికర్తమే నిలుసు ఏరంతా సృష్టికర్తమే బండయ్యా బోధకుడా ఎండని జీవా నదిలాగా ఎండని జీవా నదిలాగా జీవ జలమా ఆత్మనాదుడా ఎండని నదిలా గరము బోధక ఎండని నదిలా గరము బోధక కోట్ల కోట్ల జాలార్ల గుంపు పరుగురు పరుగున వల వేయాలి కోట్ల కోట్ల జాలరుల గుంపు పరుగు పరుగుణ వలవేయాలి పాడి పాడి చేపలు పట్టి పాడి పాడి చేపలు పట్టి పరమాదేవునికి భజన చెయ్యాలి పరమాదేవునికి భజన చెయ్యాలి రండేయా బోధ కూడా రెండయ్యా బోధ కూడా ఎండని జీవా నదిలాగా ఎండని జీవా నదిలాగా జీవజలమా ఆత్మనాథుడా ఎండని నదిలా గమ్ము బోదక ఎండని నదిలా చెట్లన్నీ విస్తారంగా పండ్లు ఇవ్వాలి దారాలంగా చెట్లన్నీ విస్తారంగా పండ్లు ఇవ్వాలి దారాలంగా ఔషధం అవ్వాలి ఆ కూలన్నీ ఔషధం అవ్వాలి ఆ కూలన్నీ ఆహారం అవ్వాలి పండు బోధకుడా ఎండని జీవా నదిలాగా ఎండని జీవా నదిలాగా జీవ జలమా ఆత్మనాదుడా ఎండని నదిలా బోధక ఎండని నదిలా గరము బోధక అల్లే ప్రేసర్ ప్రేస అందరికి ప్రేజరా సిస్టర్స్ బ్రదర్స్ ప్రేజరా చేసుకుంటారు రజా నీకు వందనాలు ఏ స్ రజా నీకు స్తోత్రం దేవా ఏసుక్రిస్ రజా నీకు వందనాలు తండ్రి ఇక్కడ నీ నాముడు ఇద్దరు ముగ్గురుంటే దేవా అక్కడ మీరు ఉంటున్నారు దేవా దేవామ మందలం మీరు దిగండి దివామా కొరకుని భూమికి వచ్చిన మా కష్టాలు మా రోగాలు మా పాపాలు ముఖ్యంగా మా నరక శిక్షణ శిలలో భరించిన దేవా అందును నీకు వందనాలు తండ్రి ముఖ్యంగా దినమంత మంగళం కాచి సజీవ లిఖలు నిలబిడ్డ దేవానికి వందనాలు చదిస్తాం దేవ ఏసానికి స్థూరం దేవ ఏసానికి వందనాం తండ్రి సజీవ లిఖలు నిండబెట్టి కాచి కాపాడి దేవ మరి దిన దేవానికి వందనాలు చెందిస్తూ వాక్యం ద్వారా మీరే మా అతను మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏసునామాలు నడిచిన ఆమ్ తండ్రి ఆమెన్ వినిపిస్తుందా బ్రదర్ నా వాయిస్ వినిపిస్తుంది వినిపిస్తుంది రెండో దినృత్త వృత్తాంతల గ్రంథము ఉండో దిన వృత్తాంతల గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము మొదటి వచనం అందరు కినిపిస్తుందన్నమాట వినిపిస్తుంది సిస్టర్ చెప్పండి ఉండో దిన వృత్తాంతల గ్రంథము ముప్పై నాలుగో మొదటి వచనంలో చదువుకుందాం వాక్యము ఓషియా ఏలనారభించినప్పుడు ఎనిమిదేళ్ళ వాడ ఎరుశలేములో సంవత్సరము ఏలేను ఇక్కడ ఓషియా అనే ఉన్నాడు అక్క ఓషియా ఏలనారభించినప్పుడు ఎనిమిదేళ్ళ వాడ ఎరుసలేముడు ముప్పై ఒక సంవత్సరము ఏలేను పైన తన తండ్రి ఏమో రెండేళ్ళు ఏలిండు ఇక్కడ ఈ ఓషియా రాజులాగా ఏలిండు ఎన్ని సంవత్సరం వెళ్ళిండు అంట ముప్పై ఒక కానీ ఎన్ని సంవత్సరాలు అతనికి ఎన్ని సంవత్సరాల బాలుడు ఓషియా ఏలను ఆరభించినప్పుడు ఎనిమిదేళ్ళ వాడ సంవత్సరము ఏలేను అతడు యహోవ దృష్టికి నీతిని అనుసరించు కుడికైనను ఎడమకైనను తొలగకుండా అతడు ఎట్లుండట యహోవ దృష్టికి నీతిని అనుసరించు కుడికైనను ఎడమకైనను తొలగకుండా ఉన్నాడట ఈ యొక్క బాలుడు ఎనిమిదైనలప్పుడు ఎట్లుండట కుడికైనను ఎడమకైనను తొలగకుండా ఉన్నాడట దేవుని దృష్టికి నీతిని అనుసరించిందట కుడి ఎడమలు తిరగలేడట కాబట్టి తొలగకుండా తన పితరుడైన దావిదు చూపిన ప్రవక్తకు సరిగా ప్రవర్తించాను ప్రవర్తనకు సరిగా ప్రవర్తించిందట ఎవరు ఈ బాలుడు ఎనిమిదేళ్ళప్పుడే ఈ యొక్క బాలుడు ఎనిమిదేళ్ళప్పుడే ఈ యొక్క బాలుడు ఏలిండు ఒక ఎర్షలెంని ఏలిండు ఒక దేశాన్ని ఏలిండు ఈ యొక్క బాలుడు కాబట్టి అంటున్నాడు ఎట్లుండటంట దేవుని దృష్టికి నీతిని అనుసరించిందంట కుడికైనను ఎడమకైనను తొలగకుండా కుడికి ఎడమకి తొలగిపోలేడంట బాలుడు అంటే ఎనిమిదేళ్ళ బాలుడు ఒక మూడో క్లాస్ ఉన్న బాలుడు కానీ ఆ యొక్క బాలుడు ఎట్లుండంట దేవుడి దృష్టికి నీతిని అనుసరించి నడుచుకుంటుండు ఈనాడు మరి ఇలాంటి ఉన్నరా ఇలాంటి మనుషులు ఇలాంటి పిల్లలు ఉన్నారా ఈ దేశంలో భయంకరమైన దినంలోనరు ఈరోజు చిన్నపిల్లలకి ఫోన్లు ఇస్తే ఆ యొక్క ఫోన్లు పట్టుకునే దినాలు ఈ కానీ ఈ బాలుడు ఏం చేసి ఒక ఎరుసలేంని ఉన్నాడు ఎనిమిది ఏళ్ళప్పుడే వెళ్ళిండట కానీ ఏలిండు ఆ యొక్క ఎరుసలేం ఆయన ప్రార్థన చేసిండు నీతిని అనుసరిస్తున్నట ఆ యొక్క ఎనిమిది కానీ ఇప్పుడు ఈనాడు మనము మన దేశం కొరకు మనం ప్రార్థన చేస్తున్నామా మన దేశం భయంకరమైన దినాలలో ఉన్నాం కాబట్టి మన దేశంలో భయంకరమైన సంఘటనలు జరుగుతూ భయంకరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి మరి మంటలు అక్కడక్కడ కాలిపోతా మన చుట్టుపక్క గ్రామం చుట్టుపక్క ఏరియాలనే కాలిపోతా భయంకరంగా కాబట్టి ఇక్కడ ఈ యొక్క బాలుడు ఏం చేసిన ఒక ఎర్షలేం కోసము ఎర్షలేంని ఏలిండ్ అంట ఏలి ఏలి ఏం చేసిందంట ఇప్పుడే ఆయన వెళ్ళిండట ఎనిమిది ఏళ్ళ బాలుడే వెళ్ళిండు చిన్న పిల్లలు ఎట్లుంటారు ఎనిమిది ఏళ్ళప్పుడు పిల్లలు వాళ్ళకి ఆడుకోవాలని చాలా ఇష్టం ఉంటది ఆడుకోవాలి అని చాలా ఇష్టం ఉంటుంది చదువు మీద కూడా ఇంట్రెస్ట్ వాళ్ళకు కానీ ఈ బాలుడు ఏం చేసిండట ఒక ఎరుసలేమిని ఏలిండు తండ్రి రెండు సంవత్సరాలు వెళ్ళిండు కానీ కుమారుడు కింది కుమారుడు ఏం చేసిండట ముప్పై సంవత్సరము ఒక దేశాన్ని ఎరిసలేమిని ఏలిండట నీతిని అనుసరించినట కుడి కేడమాకైనా తొలియకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించినట తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగానే ప్రవర్తించినట ప్రవర్తన తన పితరుడు దావీదు చూపిన ప్రవర్తన ఎట్లా ఎట్లా చెప్పిండో ఆయన ఎట్లా నడుచుకుంటా ముందుకు వెళ్ళిపోతా ఉండు అయ్యో సరిగా దాన్ని ప్రవర్తించినట ప్రవర్తించి ముందుకు వెళ్ళిపోతా ఉన్నాడు ఈ బాలుడు ఎనిమిది సంవత్సరాల అప్పుడే ఈయన ఒక ఎరుసలేమి ఉన్నాడు మళ్ళీ మూడవ వచనం ఏమంటుంటే తన ఏలుబడి అందు ఎనిమిదవ సంవత్సరం నా తానిక్కను బాలుడాయి ఉండగానే అతడు తన సే పితరుడైన దావేది యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూని ఆయనకి పన్నెండు ఏండ్లు వచ్చినాయి ఏండ్లు వచ్చినప్పుడు ఏం చేసినట్ట దేవుడి ధర బాలుడాయి ఉండగానే ఏం చేసిందంట తన తన పితరుడైన దావేది యొక్క దావిది దగ్గర దావిది దేవునికి ఏం చేసినట్టు ఆయన విచారణ చేస్తా ఉన్నట విచార విచారణ అంటే దేవుడికి చెప్తా ఉన్నాడు మా యొక్క ఎరుషులేము ఇట్లా భయంకరంగా ఉన్నది మా యొక్క ఎరుషులేము ఇట్లా భయంకరంగా ఉంది కాబట్టి ఈ దేశంలో ఏముందంట విగ్రహారాధన ఉంది ఈ యొక్క దేశంలో విగ్రహారాధన ఉంది కాబట్టి అని ఒక బాలుడు ఏం చేస్తుండట దేవుడు ఒక దావి దేవుడి యొద్ద ఈయన ఏం చేస్తుండ విచారించుకు విచారిస్తా ఉన్నాడట దావిది యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూని విచారణ చేస్తా ఉండు ప్రార్థన చేస్తా ఉండు దేవుడికి చెప్తా ఏం చెప్తుండు మా యొక్క దేశం భయంకరంగా ఉంది విగ్రధనతని ఉంది ఒక దేశంలో విగ్రధన ఉంది అని ఒక దేశాన్ని ఎల్లుతా ఉన్నాడు బాలుడు కానీ తన పితరుడు దావేది చూపించినట్టు ప్రవర్తనకే సరిగా నడుచుకుంటా ముందుకు వెళ్తా ఉన్నాడు ముందుకు వెళ్ళుకుంటా ఆయనే చేస్తా ప్రార్థన చేస్తా చేసుకుంటే చేసిండు దేవుడి ధర విచారణ చేసిండు చేసి ముందుకు వెళ్ళిపోతా ఉన్నాడు పన్నెండవ ఏట పన్నెండవ ఏట అంటే ఆయనకి పన్నెండు సంవత్సరం తర్వాత పన్నెండవ ఏట ఉన్నత ఉన్నత స్థలములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహంలను పూత విగ్రహములను తీసివేసి యోధాదేశమును ఎరుశులేమును పవిత్రము చేయనారంభించాను ఏం చేసిండంట పన్నెండవ ఏట అంట ఉన్నత స్థలంలో దేవతా సమంలో పడగొట్టి చెక్కిన విగ్రహంలను పోత విగ్రహంను తీసివేసి యూధా దేశంను ఈ రెషలేమును పవిత్రము చేయ ఆరభించను ఆ యొక్క దేశంను దేశము ఈ ఏం చేసినట పవిత్రము చేసినట పవిత్రము ఎట్లా చేసిందంటే ఆయన సొంత శక్తితోనికి కాదు కానీ దేవుడు ఏం చేసినట ఆయన ముఖ లొంగి బాలుడు ప్రార్థన చేసిండు మరి ఈనాడు ఉన్నారు ఈనాడు ఈ దేశంలో పిల్లలు ఎంతమంది ఉన్నారు తల్లిదండ్రులకి పిల్లలు ఎంతమంది ఉన్నారు మరి భయంకరంగా సరి చదువులకి వెళ్తా ఉన్నారు చదువుకోండి అని చెప్తున్నారు తల్లిదండ్రులు కానీ వాళ్ళు వింటున్నారా భయంకరంగా ఉయంకరంగా పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏముంది వాళ్ళ ప్రతి ఒక్క పిల్లల దగ్గర చేతిలో ఏముంటుంది ఫోన్ ఉంటా ఉంది కానీ ఈ బాలుడు ఏం చేసిండే దేవుడు ఎందు సరిగా ఉండి ఆయన ప్రవర్తన దేవుడు ఎద్దు ప్రవర్తన చూపించుకుంటా సరిగా ప్రవర్తించి ముందుకు నడుస్తా ఉన్నాడు ఈ యొక్క బాలుడు కాబట్టి ఈ బాలుడు ఏం చేసిండ తన దేశం కోసము తన ఎరశలేం దేశం కోసం ప్రార్థన చేసిండు ఈనాడు మన దేశం కూడా భయంకరం ఉంది కాబట్టి మనము చేయాలి మన పిల్లలు కూడా నేర్పించాలి కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు ఏమేసిండ పవిత్రము చేసిండ రెండు యువదేశంని ఎరశలేంని రెండిటిని పవిత్రము చేసిండు చేసి ఆయనే ఏమేసిండ ఆ యొక్క దేశం ని పవిత్రంగా మారిపోయింది ఎట్లా మారిపోయిందంటే ఆయనే చేసిండు కాబట్టి దేవు ఇక్కడ అంటా ఉన్నాడు ఆ యొక్క పవిత్రం అయింది కాబట్టి ఆ యొక్క ప్రార్థన దేవుడు అక్కడ కార్యము చేసిండు మళ్ళీ పద్దెనిమిదవ బయట ఏం అక్కడ అక్కడ సంవత్సరం తర్వాత ఆయన ఏం అతని ఎనిమిదవ వచరంలో అతని ఏలుబడి ఎందు పద్దెనిమిదవ సంవత్సరము దేశంను మందిరంను పవిత్రపరచటకై తర్వాత అతడు అజ్జల్య కుమారుడైన ఇక్కడ ఏం తన పద్దెనిమిది సంవత్సరం తర్వాత మళ్ళీ ఏం తన మందిరాన్ని కూడా పవిత్రము చే పవిత్రమైందంటే ఎట్లా అయిందంటే ఆయన ప్రార్థనే చేసిన ఆ యొక్క బాలుడు సరే మన ఇరిమియాను కూడా చూస్తూ ఉంటాం ఇరిమియ కూడా బాలుడే కాబట్టి ఇక్కడ ఈ బాలుడు కూడా ఏం చేసినట్ట ప్రార్థన చేసింటు కాబట్టి ఇక్కడ అంటే ఈ యొక్క బాలుడు మనము మన దేశం కొరకు మనం ప్రార్థన వేస్తున్నామా ఈరోజు మనము ఈరోజు మనం చూసుకోవాలి మన యొక్క దేశం కొరకు మనం ప్రార్థన చేస్తున్నామా అని మనము గ్రహించాలి గ్రహించి మనం ప్రార్థన చేయాలి చూడు విగ్రహ ఆరాధన ఉంది భయంకరంగా ఉంది భయంకరమైన మనుషులు ఉన్నారు మరి ఈ లోకంలో భయంకరమైన వ్యక్తులు ఉన్నారు ఆ ప్రజల నుంచి విడుదల పొందాలంటే చూడు భయంకరంగా మనం వింటా కాబట్టి మనం ఏం చేయాలంటే మన యొక్క కొరకు మనం కూడా ప్రార్థన చేయాలి ఈ రోజు మనం ఎవ్వరమైనా చేయకపోతే మనము ఈ రోజు నుంచైనా మనం ఒక ప్రార్థన దేశం కొరకు మనము ప్రార్థన చేయాలి చేస్తేనేంట మన ఒక దేశం కూడా పవిత్రమవుతుంది ఎట్లయితే అంటే ఆ యొక్క ఉన్న పాపం మనం క్షమించు దేవా అని మనము అది ప్రజల పాపంని మనము వాళ్ళ తరపు నుంచి మనం పాపాలు క్షమించాలని మనము ప్రార్థన చేయాలి చూడు ఈ బాలుడు చేసిండు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఆయనే ఏం మందిరాన్ని కూడా పవిత్రము చేసి పవిత్రము అది పవిత్ర పరుచుటకై పవిత్ర పరుచుటకై దేవుడు కార్యము చేసిండు ఈ యొక్క బాలుడు ద్వారా కానీ బాలుడు ఏం చేసిండు దేవుడి ద్వారా ప్రార్థన చేసిండు చూడు తన పితరుడు చూ చూపిన ప్రవర్తనకి సరిగా నడిచిండు తన దేవుడి దగ్గర ఆయనే విచారణ చేస్తా ఉన్నాడు కార్యం కాబట్టి మనం కూడా ఏం చేయాలంట దేవుడి ధర మనం కూడా మరి విచారణ చేయాలా కాబట్టి మనం కూడా దేవుడి దగ్గరనే ప్రతి ఒక్క సమస్య దేవుడి ద్వారా మనము పెట్టాలి ఏ సమస్య అయినా దేవుడి ధర పెడితే అక్కడ దేవుడు కార్యము చేశాడు కాబట్టి ఆ సమస్యకి దేవుడే విడుదల చేశాడు ఆ సమస్యకు దేవుడు విడుదల చేసి దేవుడు విజయాన్ని ఇస్తాడు మనం భయపడతా సమస్య రాగానే ఆ సమస్య రాగానే మనం ఏం ఆ సమస్య వైపు చూస్తూ ఉంటాం ఇది మన జీవితంలో అనుకుంటాం కానీ దేవుడు అక్కడ ఏం చేసిండట బాలుడు చేసిన ప్రార్థనకి విని ఆ యొక్క దేశానే పవిత్రము చేసిండు కాబట్టి ఈ రోజు కూడా మన మనం కూడా ప్రార్థన చేయాలి మన దేశం కొరకు ప్రార్థన చేయాలి మన దేశ నాయకుల కొరకు మనం ప్రార్థన చేయాలి పేర్లు కూడా మనం ప్రార్థన చేస్తే ఆ వాళ్ళు కూడా రక్షణ పొందుతారు కాబట్టి దేవుడు చూస్తూ ఉంటాడు ఎవరు ప్రార్థన చేస్తుంటారో దేవుడు చూస్తూ ఉంటాడు కాబట్టి మనం ఏం చేయాలంట ప్రార్థన చేస్తే దేవుడు అక్కడ దేశాన్ని మన దేశాన్ని కూడా దేవుడు పవిత్రము చేశాడు ప్రజలని సైతాన్ చేతుల నుంచి ప్రజలను కూడా విడుదల చేస్తా ఉంటాడు ముప్పై రెండో వచనంలో ఏముందంటే అదే దిన మరియు అతడు ఎరుశలేమునందున్న ఎరుశలేము అందున్న వారిని అందరినీ బిన్యామీలునందరినీ అట్టి నిబంధనకు ఒప్పుకున చేశాను కనుక ఎరుశలేమును ఎరుశలేము కాపురస్తులను తమ పితరుల దేవుడైన దేవుడైన దేవుని నిబంధన ప్రకారం ప్రవర్తించి ప్రవర్తించిడి మరియు ఓషియా ఇజ్రాయేల్కు చెందిన దేశంలన్నిట్ల నుండి ఏయమైన విగ్రహంలన్నింటినీ తీసివేసి ఇస్రాయలందరినీ తమ దేవుడైనా యహోవా సేవించినట్లు యహోవాను సేవించినట్లు చేశాను అతని దినంల వారు తమ పితరుల దేవుడైనా యహోవాను అనుసరించట మానలేదు చూడు ఈ బాలుడు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత కూడా ప్రార్థన చేసి నా కూడా కార్యము చేసింది ఒక ఎరుషులేముని అది కాబట్టి ఇప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తున్నట మానలే యోహోవాన్ అనుసరించడా వాళ్ళు ఎప్పుడు మానకుండా ముందుకే వెళ్ళిపోతా ఉన్నారు కాబట్టి మనం కూడా ఏ సమస్య మనము ప్రార్థన చేయాలి ఏ సమస్య అయినా ప్రార్థన చేయాలి మనము ముందుకు వెళ్ళాలి కాబట్టి ఈ బాలుడు చేసినట్టు మన దేశం కూడా మనము ప్రార్థన చేయాలి ఇక్కడ గ్రంథం అంటున్నాడు యోగు యోబు నాలుగో అధ్యాయం యోబు నాలుగో అధ్యాయం ఇక్కడ స్నేహితుడు మాట్లాడుతున్నాడు యోబు స్నేహితుడు ఆయనకు ముగ్గురు స్నేహితులు ఉన్నాడు తిమానీయుడైన ఎలిఫాజు తుహియుడైన బిలాదు నయామాతీయుడైన జోఫర్ ఈ ముగ్గురు స్నేహితులలో ఒక ఏం ఏం నాలుగో అధ్యాయం యోబు మొదటి వచనంలో ఏమంటుందంటే దానికి తిమానీయుడైన ఎలిఫాజు ఇలాగు ప్రతుత్తరం పైన చూస్తే భీతి పుట్టించి బాధ మనం మూడో అధ్యాయంలో చూస్తే అక్కడ యోబు మాట్లాడతాడు నాలుగో అధ్యాయంకి రాగానే అక్కడ స్నేహితుడు మాట్లాడతా ఉన్నాడు ఏమంటున్నాడే దానికి తెమానీడైన ఎలిఫాజిలాగు ప్రత్యుత్తరం ఇచ్చను ఎవడైనా సంగతి ఎత్తినితో మాట్లాడి నీడలు నీకు కలుగునా అని అంటా ఉండు స్నేహితుడు ఏమంటుండు నీకు వ్యసనం కలుగునా అని యోబుతోని అంటా నీకు వ్యసనం కలుగునా అయితే వాదింపక ఎవడు ఊరుకొనగలడు ఏమంటుడు వాదింపక ఎవడు ఊరుకునగలడు అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు చూడు ఆయనతో ఇట్లా మాట్లాడుతున్నా స్నేహితుడు అనేకులకు నువ్వు బుద్ధి నేర్పిన బలహీనమైన చేతులను బలపరిచిన నీ మాటలు తొట్టిల్లిన వారిని ఆదుకొని ఉండేను క్రింగిపోయిన ముఖాలను నీవు బలపరిచిటీవి కాబట్టి ఇప్పుడు శ్రమ వచ్చింది కాబట్టి ఇట్లా అవుతు అని మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు ఈరోజు మన స్నేహితులు కూడా మనకు అట్లా అని ఇక్కడ అంటా ఉన్నాడు ఏమంటుండ అంటే ఇప్పుడు నీకు శ్రమ కలగగా ఎందుకు ఇవన్నిట్లను వీటిలో ఉంటున్నావని ఆయనకి ప్రశ్నేస్తా ఉన్నాడు ఈ యొక్క ఎలిఫాజ్ ఎవరికి యోబుతోని అయితే ఐదో వచన ఏమంటుంటే అయితే ఇప్పుడు శ్రమ నీకు కలగగా నీవు దుఃఖ క్రాంతుడ ఇప్పుడు నీకు శ్రమ కలగగా నీవు దుఃఖ అది నీకు తగలగా నీవు కలవరపడుచున్నావు అని యోబుతోని మాట్లాడుతున్నాడు తన స్నేహితుడు ఇప్పుడు నీకు శ్రమ కలగగానే నీకు నీవు దుఃఖాక్రాంతుడవైతే అది నీకు తగలగా నీవు కలవర పడుతున్నావు నువ్వు కలవర పడతా ఉన్నావు కాబట్టి ఇక్కడ అంటా నీకు దుఃఖం కలుగుతుంది అని నువ్వు అని ఇక్కడ స్నేహితుడు అంటా కాబట్టి నీకు దుఃఖం కలగగా నువ్వు దుఃఖాక్రాంతుడవైతే అది నీకు తగలగా నీవు కలవర పడుచున్నావు నువ్వు కలవర ఎందుకు పడుస్తున్నావు అని యోబుతోని తన స్నేహితుడు అంటా ఉన్నాడు నీ భక్తి ధైర్యం పుట్టించదా చూడు ఆయన ముందున్న చిన్న చిన్నప్పటి నుంచి చూసిన వ్యక్తి దే యోబు కానీ ఆయనకే చెప్తా ఉన్నారు నీకు భక్తి నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా నీ యథార్థ ప్రవర్తన నిరీక్షణకు ఆధారము కాదా నీ యొక్క యథార్థ ప్రవర్తన నిరీక్షణకి ఆధారము కాదా యథార్థంగా ఉంటేనంట మనకు నిరీక్షణకి అది ఆధారంగానే ఉంటుందా కాబట్టి మనం యథార్థంగానే ఉండాలి యథార్థంగానే ఉంటేనంట మన నిరీక్షణకి ఆధారంగానే ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలంట యదార్థంగా ఉండాలి యదార్థంగా ఉండి ముందుకు నడుస్తే అది నిరీక్షణకి ఆధారంగానే ఉంటుంది జ్ఞాపకం చేసుకున్నము నిర్పరాధిరైన ఒకడు ఎప్పుడైనా నశించేనా జ్ఞాపకము చేసుకోవాలంట ఏం జ్ఞాపకం చేసుకోవాలంట జ్ఞాపకం చేసుకున్నము నిర్పరాధి అయినా ఒకడు ఎప్పుడైనా నశించినా యథార్థ వర్త నిర్మూలము అయిరా యదార్థంగా ఉంటుందంట ఎక్కడ నిర్మూలము కాలేమంట మనం ఎట్లుండాలంట యదార్థంగానే ఉండాలి యథార్థంగానే ఉండి మనము ముందుకు వెళ్తేనంట మనము మన ప్రతి దాంట్లో దేవుడు విజయాన్ని ఇస్తాడు కాబట్టి ఇక్కడ యోబుతో తన స్నేహితుడు అంటున్నాడు ఈ రోజు మన స్నేహితులున్న ఎవరైనా మన పక్కకుండి మనతో ఇక్కడనే మాట్లాడు సందర్భం కూడా వస్తా ఉంటది మనతో మాట్లాడే సందర్భం కూడా వస్తా ఉంటది కానీ అప్పుడు మనకి ఎట్టు మనకి ఎట్లున్నానంట బహు మన భక్తి మనం ధైర్యం పుట్టిస్తుంది మనము ధైర్యం కలిగి ముందుకు వెళ్ళిపోలే స్నేహితులనే కాదు మన సొంత వాళ్ళే మన బంధువులే కానీ మన పక్క వాళ్ళే కానీ తోటి సహోదరు ఎవరైనా గాని మనతోనే ఇట్లా మాట్లాడుతుంటే మనకు అప్పుడు ఏమనిపేయాలంట నా భక్తి మన మన భక్తే ధైర్యము మనకి పుట్టిస్తా ఉంటుంది కాబట్టి యోగు జీవితంలో అట్లా మరి దేవుడు ఆయన భక్తి ధైర్యము పుట్టించింది యదార్థంగా ఉండడు కాబట్టి నిరపరాధైన నిరీక్షణకు ఆధారము కాదా యథార్థ నీ ప్రవర్తన నిరీక్షణకి ఆధారము కాదా అంటుండు జ్ఞాపకం చేసుకున్నము నిరపరాధైన ఒకడు ఎప్పుడైనా నశించనా యథార్థ ఎక్కడ ఎక్కడైనాను నిర్మూలము అయిరా ఎక్కడైనా నిర్మూలము ఐరాని ఇక్కడ అంటా ఉండు కాబట్టి మనం యథార్థంగానే ఉండాలంట ముందుకు మనము వెళ్ళిపోవాలి యథార్థంగా ఉంటే దేవుడు మన భక్తి మనని ధైర్యము పుట్టిస్తా మొదటి యోహాను పత్రిక మొదటి యోహాను పత్రిక రెండో అధ్యాయము ఇరవై మొదటి వ్యవహాను పత్రిక రెండు ఇరవై వచనము కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమ అగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన ఎందు నిలిచి ఉండు ఇక్కడ ఏమంటుండు కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షం ఆయన రాకడందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీర ఆయన ఎందు నిలిచి ఉండు మనం ఎట్లుండాలంట ఆయన ఎందు ధైర్యం కలిగి ఉండాలంట ఆయన రాకడాకి మనం ఎట్లుండాలంట ధైర్యంగా నిలిచి ఉండాలంట చూడు అక్కడ ఆ యొక్క బాలుడు ఏం చేసిండు ధైర్యంగానే ధైర్యంగానే ప్రార్థన చేసిండు కాబట్టి ఆ దేశం అంత ఆ ఎరసలేమంతా ఎరశలేము దేశం ఇట్లా పవిత్రమైంది కాబట్టి ఈ రోజు దేవుడు అంటా ఉండు కాబట్టి ఇక్కడ అంటా మీరు దేవుని ఎదుట మనం నిలిచి ఉండాలంటే ఏం కలిగి ఉండాలంటే మనకి ధైర్యము కలిగి ఉండాలి ఆయన మళ్ళీ భూమి మీద కడుగుపెట్టినప్పుడు ఆయన మనం కలుసుకోవాలంటే మన దగ్గర ఏం ఉండాలంటే ధైర్యం కలిగి మనము ఉండాలి ఉండాలంటే మనకి ఏం ఉండాలి వాక్యం ఉండాలి ఒక వాక్యాన్ని మనం ధరించుకొని మనం ముందుకు వెళ్ళిపోవాలి ఉంటే అంట ఏముంటుందంట ఎరిచి ఉండు ఆయన నీతి మంతుడని ఉన్న ఎడల నీతిని జరిగించి ప్రతి ఆయన మూలంగా పుట్టి ఉన్నాడని ఎరుగుదము ఏమంటుండు ఆయన నీతి మంతుడని ఎరిగి ఉన్న ఎడల మీ ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతి వాడును ఆయన మూలంగా పుట్టి ఉన్నాడని ఎరుగుదుము అంటే ఏం చేయాలంట ఆ యొక్క మనం గుర్తెరిగి ముందుకు నడుచుకుంటే మన నీతిని జరిగించుచ జరిగించాలంట ఆ నీతిని జరిగించు కూడా ముందుకు వెళ్ళిపోవాలంట ఆ నీతి ఎవరు ఏసుప్రభే ఆ యొక్క మనం ముందుకు తీసుకొని ఆయన ప్రకటించకుండా మనం ముందుకు వెళ్తానంట మన మూలంగా ఆయన మూలంగానే మనము పుట్టి ఉన్నా పుట్టి ఉన్నాడని ఎరుగుదము అని అంటుండు మనం పుట్టి పుట్టిన వాళ్ళం కాబట్టి ఆయన మనం పుట్టిన ఆయన రక్తం మన కోసం కార్చిండు కాబట్టి ఆ రక్తం దారని మనం కొన్నాడు కాబట్టి మరి దేవుడు ఇక్కడ అంటా నీతిని అంటే మనం ముందు ప్రకటించి ముందుకు వెళ్తేనంట ఆయన ఎదుట మనం ధైర్యం కలిగి నిలబడతామంట ఎప్పుడు ధైర్యం కలిగి నిలబడతామంటే మనం వాక్యం మన లోపల కరెక్ట్ అయిన మన లోపల ఉంటే ధైర్యం అప్పుడు మన లోపల వస్తూ ఉంటది అబద్ధం మనం మన ధర అబద్ధం లేదు కాబట్టి మన ధర మనం వింటా ఉన్నాం వాక్యాలు ఎన్నో వాక్యాలు మనం వింటా ఉన్నాం సిస్టర్స్ చెప్తారు బ్రదర్స్ చెప్తారు వింటా ఉన్నాం మన దగ్గర ఉన్నాయి మనం వింటా ఉన్నాము మనము వింటున్నాం దాని ప్రకారంగా నడుచుకుంటున్నాం దాని ప్రకారంగా జీవిస్తున్నాం ఇతరులకు అది ప్రకటిస్తా కాబట్టి ఇక్కడ అంటా ఆయన ఎదుట ఆయన వచ్చినప్పుడు మనం ధైర్యం కలిగి ఉండాలంటే ఓ వాక్యాన్ని మనం ధరించుకొని ముందుకు వెళ్ళాలి కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు ఇంకా కురంతిలో రాసిన పత్రికలో రెండో కురంతి ఐదు ఆరులో ఏమంటుండే గనుక ఈ దేహంలో నివసించున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఎరిగి ఇక్కడ ఏమంటున్నాడు అపోసరుడైన పౌరులు రాస్తా ఉన్నాడు గనుక ఈ దేహంలో ఈ దేహంలో నివసించున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఒకప్పుడు మనం దూరంగానే ఉన్నాం లోకంలోనే ఉన్నం ఏసుప్రభు తెల్లనప్పుడు మనం లోకంలో ఉన్నం లోకాంక్షలకే ఉన్నాం ఉన్నం ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము ఇప్పుడు మనం యేసు ఉన్నాం కాబట్టి మనకేముందంట ధైర్యము ఉంది ఇట్టి ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభు నొద్ద ఇష్టపడుచున్నాము ఇట్టి ధైర్యము కలిగిన కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభును వద్ద ఇష్టపడుచున్నాము ఏ దేహం శరీర ఆశలు అవన్నీ నేత్ర ఆశలు జీవపడమం ఇవన్నీ మనం లోక ఆశలో ఉద్దేశం ఈ లోకంలో జీవించాలంటే భయంకరంగా ఉంది కాబట్టి ఆ జీవించాలంటే మనం లోకాన్ని చూస్తలేం మనం దేవుని చూస్తున్నాం కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు ఎట్లున్నామంటే ధైర్యం కలిగి ఉన్నాం కాబట్టి ముందుకి నడుస్తా ఉన్నాం నివసించుటకు ఆయన ఎందు మనకి ఇష్టమే కదా ఈ అంటే అందరికీ ఇష్టం ఉంది కాబట్టి ఎంత కష్టం వచ్చినా మనము సేవ చేస్తా ఉన్నాం ముందుకు వెళ్తా ఉన్నాం దేవుడు ఇష్టం కాబట్టి కష్టం వచ్చిన శ్రమ వచ్చిన బాధలు వచ్చినా హింసలు వచ్చినా ఏ ఇబ్బందులు వచ్చినా మనం ముందుకు వెళ్తా ఎందుకంటే ఆయనలో నివసించటకు మనం ఇష్టము మనము ఇష్టపడుతున్నాము కాబట్టి కావున దేహం దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవాలనని మిగులా ఏమంటుండు దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవాలనని మిగులా ఆపేక్షించుతున్నాము దేవుణ్ణి ఇష్ట ఇష్టలుగా ఉండవాలనని మనం మిగులా ఇంకెక్కువ మనము ఆపేక్షిస్తున్నామని ఇక్కడ పౌరు భక్తుడు యొక్క కొరంతి సంఘానికి రాస్తా ఉన్నాడు ఎందుకనగా తాను జరిగించిన క్రియ చొప్పున అవి మంచిదైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనం మనమందరము మనమందరమును క్రీస్తూ న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలిను ఏమంటు ఒక టైం వస్తుంది భూమి మీద ఆయన అడిగబెట్టినప్పుడు ఆయన న్యాయపీఠం ఎదుట మనం నిలబడాలి మంచి కార్యాలయం కానీ నీతి కార్యాలయం కానీ ఏ కార్యాలయం కానీ ఆయన ప్రతి దానికి ఆయన తీర్పు తీర్పు తీశాడు కాబట్టి మనం నిలబడాల అని ఇక్కడ అని చెప్తా ఉండు ఎవరు భక్తుడు కొరద్ది సంఘానికి రాస్తా ఉండు కాబట్టి మరి ఇక్కడ మరి ఆ బాలుడు ఆ బాలుడు ఉన్నాడు ఆ బాలుడు ఉన్నాడు ఆ బాలుడు ఏం చేసిండట లోకంలో జీవించాల కానీ ఆ లోకాన్ని అంటుకోకుండా ఆయన చేసినట్ట ముప్పై ఒక్క సంవత్సరాల ఒక ముప్పై ఒక సంవత్సరాలు ఏలినట ఈరోజు మనం కూడా నీతిని అనుసరిస్తూ కుడియడంలకు మనం తొలిగిపోకుండా మనం ముందుకే నడవాలి ఆ యొక్క నీతిని అంటే ఏసుప్రభనే మనం అనుసరించి మనం ముందుకు నడుస్తూ మనము జీవిస్తుంటే ఆ యొక్క బాలుడు చేసినట్టు మరి ఈరోజు మరి చిన్నపిల్లలకు కూడా నేర్పియాలే తల్లిదండ్రులు మరి ముందుకి నడవాలి ఆయన నీతిని అనుసరించినట్ట కుడి ఎడమకైనా తొలగకుండా తన పితరుడు దావి చూపిన ప్రవర్తన సరిగా ప్రవర్తించాను మనకు ప్రవర్తన ఎట్లుంది మన ప్రవర్తన ఎక్కడ కరెక్ట్ ఎట్లుంది ఎట్లా ఉంటున్నాం ఎట జీవిస్తున్నాం మనం మనం ముందుకి దేవుడి అందు మనం సరి చేసుకుంటాం ముందుకి వెళ్ళాలి నీతిని అనుసరించాలి కుడి ఎడమలకు తొలగకుండా మనము ముందు సాగి వెళ్ళిపోవాలి కుడికైనాను ఎడమకైనాను మనము తొలగకుండా ముందుకే సాగి వెళ్ళిపోవాలి కాబట్టి ఇది ఈ ముప్పై నాలుగు అధ్యాయంలో మొత్తం మందిరా కోసమే రాసిండి కానీ ఆయన ఏ రెండు తన పితరుడు చూపించిన దావి చూపించిన ప్రవర్తనకు సరిగా నడిచిండి మనం కూడా పెద్దవాళ్ళతో ఎంతో మంది వాక్యాలను వింటున్నాం మనం కూడా మన జాగ్రత్తగా మనం నడుచుకొని ముందుకి నడవాలి మన ప్రవర్తన మనం జాగ్రత్తగా చూసుకోవాలి కుడికి కానీ కానీ ఎన్ని సినిమాలు వచ్చినా మనము చూడ ముందుకే ఏ స్ప్రభు అయిపోయి మనం చూసుకుంటూ ముందుకి నడవాలి ఈ లోకం తట్టు మనము చూడొద్దు శ్రమంలో వచ్చినాయని లోకం తట్టు చూసి మనం భయపడడానికి వీలు లేదు దిగులు పడడానికి వీడు ధైర్యం కలిగి ముందుకి నడవాలి ధైర్యం ఎప్పుడైతే మనం ముందుకు నడుస్తామో దేవుడు తోడై ఉంటాడు కాబట్టి ఆ బాలుడు ఏం ప్రార్థన చేసిండు కాబట్టి ఆ చిన్న బాలుడైనా ప్రార్థన చేసి తన ఎరుసలేము యూధాదేశం రెండు పవిత్రము ఆయన ఎట్లయిందంటే ఆయన ప్రార్థన చేసిండు దేవుడు అక్కడ కార్యము చేసి ఆయన అన్ని సంవత్సరాల్లో ఏలినా కూడా చూడు దేవుడు అక్కడ కార్యము చేసిండు కాబట్టి రోజు మన దేశం కోసం మన దేశ నాయకుల కోసము ప్రతి కోసం మనము ప్రార్థన చేయాలి ఎంతో మరి భయంకరమైన పాపంలో ప్రజలు ఉన్నారు ఐక ప్రజల కోసం మనం అందరము ప్రార్థన చేయాలి చేస్తేనంట చూడు మనము ఈ రోజు ఒక మూడు గంటలు చేయొచ్చు నాలుగు గంటలు మూడు గంటలు చేసి గంటలు మార్చుకుంటా పోవాలి దేవుడు అక్కడ కార్యము చేస్తా చూడు మనం మధ్యలోనే మన మన దగ్గరనే అక్కడే ఇక్కడ అంత మా భయంకరంగా సంఘటనలు జరుగుతూ మనం ఇంటనే ఉన్నాము చూడు భయంకరంగా ఉన్నాం భయంకరం దినాలు ఉన్నాయి కాబట్టి మరి ఈ దినాల కోసం మనం ఏం దినాల్లో ఉన్నాం కాబట్టి మనం ప్రార్థన ఇంకెక్కువనే సమయము పెట్టాలి కాబట్టి ఇక్కడ దేవుడు ఇక్కడ అంటున్నాం మనం కుడి మన ప్రవర్తన మనం జాగ్రత్తగా నడిచి ముందుకు నడుచునంట దేవుడు ఎదుట మనం ధైర్యం కలిగి నిలబడాలంటే ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానించాలి వాక్యం మన లోపల ఉంటే దేవుడు దేవుడు భూమి అడుగు కూడా మనం ఆయన దగ్గర మనం ధైర్యం కలిగి ఉండగలుగుతాం దేవుడు వచ్చిన వాక్యం దీవించునుగా పరిశుద్ధ్రమే మల ఏశ్వజానికి ఉద్రం దేవాజానికి పొందనాలి తండ్రి దేవ వాక్యంధ మీరు మాత్రను మాట్లాడినా దేవానికి వందనా బాలుడి విషయంలో దేవ మాతను మాట్లాడినా దేవ దేవానికి స్థూత్రం దేవ ఏశ్రాజానికి పొందనాలి తండ్రి నాకు ఈర్షిలే మీద దేశం పవిత్రం చేసిన దేవా బిడ్డ మరి నీ మరి కోడి ఎడమలో మరి ప్రార్థించిండు కాబట్టి అక్కడ మీరు కార్యం చేసిరు దేవ ఏశ్వజానికి స్తోత్రం దేవ పవిత్రం చేసిరు ఒక దేశం ని దేవానికి ఉద్రం దేవా మేము కూడా మా యొక్క దేశాం కోసం మేము ప్రార్థన చేయాలి దేశ నాయకుల కోసం అందరి కోసమే ప్రార్థన చేయాలా దేవ ముఖ్యంగా ఈశ్వరాజానికి స్థూరం దేవానికి వందనాలు చేస్తాం ముఖ్యంగా దేవానికి మీరే ఆత్మకార్యం జరిగించండి ఆ కోటేశ్వరం ముట్టండి తాకండి దేవ స్వస్థపరచండి ఆ దేవానికి వందనాలు తండీ తల ముదలుకొని అరికాల వారికి ముట్టండి దేవ నర నరాలు నీ రక్త పురుషణ ప్రతి పాటలో జీవాన్ని పోసి నీ కృపల భద్రపరచుకొని నీ దేవదతల గదులా దయించండి ముఖ్యంగా కావేస్త ముట్టండి ఆ గర్భ సంచిని ముట్టి తాకి స్వస్థపరచని దేవ నీ గాయంలో స్వస్థతుంది దేవాని గాయపడి నష్టంతో అప్పుడని ముట్టి తాకి స్వస్సపరచండి విడుదల దయచండి శోధనలు కొట్టి వెండి అడ్డులో టంకాలు తొలగించి దేవా అప్పుడని కృపల భద్రపరచుకుని దేవా ఏసు రాజానికి ఉద్రం దేవా ఏసుకృష్ణానికి వందనాలుతండి మరి ఇంకో బ్రదర్ని కూడా ముట్టండి దేవా దేవాయనకి లంగ్స్ ప్రాబ్లం చేయి ముట్టి తాకి స్వస్సపరచండి దేవా ఏసునా ముట్టి తాకి స్వస్సపరచండి దేవానికి వందనాలుతండి అప్పుడైనా కూడా మీరు రక్షించుకోండి ఇంకో బ్రదర్ని కూడా ముట్టండి ఒక సీరియస్ నుంచి స్వస్సపరచండి విడుదల దయచేసి నీ షాషిగా నిలబెట్టి నీ నామాన్ని మై మేచుకోండి మరి ఇంకో బ్రదర్ని కూడా ముట్టండి దేవా అప్పుడని కూడా ముట్టండి తాకండి దేవాని రక్త ప్రోషణ దండి స్వస్థ పరచండి దేవా దేవానికి ఇస్తూ ఉదరం యేసు గ్రీస్ రజానికి వందనాలుతండి మీరే ఆత్మకార్యం జరిగించండి ముఖ్యంగా రవిచల్ల బ్రదర్ని కూడా ముట్టండి దేవా అప్పుడే కూడా మంచి ఆరోగ్యం దయచండి తల ముదులుకుని అరికళ వారికి ముట్టి తాకి స్వస్థపరిచి బుడదలా కృపల బదల పరుకొని దేవదతలకు అప్పుల దయచండి ఏశ్వజానికి ఇస్తూ దేవా ఈశ్వరాజానికి వందనాలు తండక చిన్న పాపను కూడా ముట్టి తాకి స్వస్థపరచండి విడుదల దయచండి దేవా దేవాని నామానికి మహిమ తెచ్చుకోండి దేవా ఈశ్వరాజానికి స్తోత్రం దేవా ముఖ్యంగా మనోజ బ్రదర్ సిస్టర్ కూడా ముట్టండి దేవా విడద మంచి ఆరోగ్యం దండి దేవాని రక్త ప్రోషణ దండి దేవా దేవా స్వస్థపరచండి విడుదల దయచండి సేవలో బలంగా వాడుకొని దేవా మీరే ఆత్మకార్యం జరిగించండి నీ నామానికి మహిమ తెచ్చుకోండి రూపా సిస్టర్ని కూడా ముట్టండి వాళ్ళకు కూడా మంచి ఆరోగ్యం దండి తన బాబును కూడా ముట్టండి దేవా దేవా బ్రదర్ కూడా జాబుదారు రావాలా దేవ చేస్తున్నాలో మీరే కార్యం జరిగించి దేవాని నామానికి మహిమ తెచ్చుకుని దేవా దేవా మీరే ఆత్మకారం జరిగించండి దేవ ఏష్ట రాజానికి ఇస్తుంద్రం ఏ దేవా మీరే ఆత్మకారం జరిగించి దేవానికి ఇస్తూడ్రు మీరి ఆత్మకార్యం జరిగించి దేవాని నామానికి మహిమ తెచ్చుకుని దేవా దేవానికి ఇస్తూ దేవా ఏశ్వజానికి వందనాలు తండండి స్వరాజ ప్రశిష్టంగా ముట్టడం బిడ్డానికి మంచి ఆరోగ్యం దయించండి రక్త ప్రోషణ దయించండి దేవానికి కిస్తూ ఉదరం దేవానికి కృపలో భద్రపరుచుకొని సేవల బలంగా వాడుకొని దేవాని నామానికి మహిమచుకు ముఖ్యంగా దేవా అప్పుడే కూడా జాబ్ మంచి జాబ్ రావాలి ఏ స్నామలో దేవానికి ఇస్తూ ఉదరం ఏ రావాలి దేవ మీరే ఖాయం జరిగించి దేవాని నామానికి మైమే తెచ్చుకుని దేవా ఏ సజా ముఖ్యంగా దేవానికి వందన అవుతండి ముఖ్యంగా కావ్య సిస్టర్ ముట్టండి దేవా అన్నను కూడా ముట్టండి వాడక మారు మనసు రక్షణ దండి దేవానికి ఇస్తున్న సిస్టర్ కూడా మంచారోగ్యం దండి కృపలో భద్రపరుచుకొని శోధనలు దేవా ఇచ్చిన సంతానం ముట్టండి ఇద్దరే బాబులకి మరి రైల్వేల దాంట్లో జాబ్ రైల్వే దాంట్లో సీట్ రావాలనే వేస్తున్నాములో మీరే కార్యం జరిగించండి శోధనలన్నీ కుట్టి అంటూలంకాలు తొలగించి ప్రతి ఒక్క జవాబు తెచ్చండి కీవీ ప్రతి ఒక్క బిడ్డని అందరి ముట్టి తాకి విడదల దచ్చేసి నీ కృపలో భద్రపరచుకొని మా యొక్క ప్రాథమిక పని చేసుకొని నామానికి మహిమ తెచ్చుకోమని వేసునామాలు నడుస్తున్నాం తండ్రి ఆమె సోద్రం పరిశుద్ర మేమల రాజా కృపగల దేవ మహోన్నతుడ ఆలోచనకర్త ఆశ్చర్యకరుడు మరణ ముళ్ళు విరిచిన దేవ జీవాధిపతి సర్వాధిపతి సర్వశక్తి మంతుడానికి వందనైనా మరింత వరకు మాతో మీరు వాఖ్యాంధాల మాతో మాట్లాడితే వేసుప్రభ మేము దేశాల కొరకి నాయకుల కొరకి అందరి కొరికి ప్రారంభించామని హెచ్చరించినాం దేవ మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రం నాయన ఎసయానికి గతించి పోయినారు దేవ మమ్మల్ని మాతను సజీ లెక్కలో లెక్కించిన అందుకు బట్టి నీకు కొందనాలు ఏమిచ్చి మీరు మేము తీర్చుకోవాల ఏమిచ్చి నేను కృపలు జ్ఞాపకం చేసుకున్నాయన ఎసయానికి ముఖ్యంగా సండ్రి పరిశుద్ధాత్మ నీకు స్తోత్రం కావ్యసిస్టర్ ముట్టం దేవ తన దరఫలం మరియు స్వామి తీయడానికి వెళ్ళే సైతానికి పందించి ప్రతి పాపం క్షమించి దేవగా రక్త ప్రోక్షణం దాని డాక్టర్ల కన్నా మీరు ఈ గాయప నష్టంతో ముట్టి సంపూర్ణ వృదం సాక్షిగా నిలబెట్టి దేవని నామానికి మహిమతి ఇచ్చుకుని తండ్రి నెక్స్ట్ స్తోత్రం చీరకర శి హస్మహుత ఈ నామానికి మహిమతి ఇచ్చుకుంది ఎదుగునైనా సుప్రభానికి స్తోత్రం నాయన రవి చిరణ్ కూడా ముట్టండి ఆ కుటుంబంతో రక్షించుకుంది దేవ ఇంకా నీ శివలో బలంగా వాడుకున్నయన ఇంకో ఝాన్స్ ఝన్సీ ఝాన్సీ అయిన బిడ్డను కూడా ముట్టండి తన రక్షించుకొని నామానికి మహిమ తెచ్చుకుంది సరస్సు బ్రదర్ జాబ్ రావాల దేవా ఆ కుటుంబం అంతా నామానికి మహిమతి ఇచ్చుకొని తండ్రి పరిశుద్ధాత్మ వందనాలయన మరి ఏవైతే మర్చిపోయి ఉంటే తప్పు క్షేమించిన దీవించు ఆశ్చరించు బలపరిచి స్థిరపరచున ఆయన ఈ కేబిపోయి ప్రతి కుటుంబాన్ని దీవించు దేవ ప్రతి ఒక్క దీవించు వాళ్ళ అవసరం లక్కలను నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకుని తండ్రి స్తోత్రం మా కుటుంబ కొరకు ప్రార్థిస్తుంది మా కుటుంబంలో పెద్ద ఔషధ మహిమలో తీర్చి మైత సీట్ రావాలని సాక్షి నిలబెట్టుకుని నామానికి మహిమ తెచ్చుకుని తండ్రి నీకు స్తోత్రం దేవాని నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకున్న ఆయన ఈ శయానికి వందనాలు మీరే దేవన్ను ఆత్మ దెయ్యం కాలిపోన ప్రతి పాపం క్షమించుదేవా ప్రతి ఒక్క ఆయస్కరం మీరు తీసిందేమో నీ నామానికి మహిమ మహిమ మహిమ తెచ్చుకుందేవా ప్రతి అంశం విజయం మాకు దయచేసిందేమో నీ నామానికి ఘనత ప్రభావం తెచ్చుకోండి మరి ప్రతిరోజు మేము ఏకమైతే కేవలం కృపనే తండ్రి మనుషుల సహాయం కాదేవా నీ దేవ మీరే కార్యం జరిగిస్తారు నమ్మొచ్చినాం ప్రతి ఒక్క విజయం మాకు దయచేసి తప్పుంటే క్షమించి ఘనతని మహిమ పొందుకోమని వేసినామో దాని రి ఆమెన్ ప్రేదరాడు సిస్టర్ ప్రేదరా భ ఇప్పుడు చెప్పిన అంశాలు ఉన్నారు సోప్రభ నా దీవాన్ని శృతం కావేశ్వర తాకి జ్ఞాన దీత లేచి ఇంకా ఆత్మహత్య గల ఫ్యామిలీ ఆత్మ కుమించండి పిల్లలు సీట్లు రావాలభ మీరే ఖరీన్ చేయండి ఇంకో పక్షవాదిత ఉన్న నీ వాకు పంపించి కద్దింప అని దీంపి చేయండి లేచి నడవాల సుప్రభ నా దీవాన్ని స్థుతం చిన్న పాప ముట్టి స్వస్వత ఆరోగ్యం తెచ్చి బలం తెచ్చని అలాగే తొలగించి ఆ కుటుంబంతో రక్షణ తెచ్చని సుప్రభ నా జీవాన్ని శృతం అలా ఏ ఇంకా ఆయన అమ్ముటం తాకండి ఆ స్వస్సపరిచి ఆరోగ్యం దయచండి ఆ కుటుంబంలో ప్రభాకం తొలగించి పది మంత్ర చికిత్సలు కాల్చేయండి నా దీవానికి స్వతం లీవించి తాకి జ్ఞానంగా తలచని ఆ కుటుంబం ఆస్తులో తెలవబడాలా విగ్రహాలు విడుదల పొందాలా రక్షణ పొందారా ఆ బాబు చుట్టే స్వస్థపర్చండి నా దీవానికి సొతం తాకండి ఆ గర్వ నుంచి ఉండాలి స్వప్రభా మీరు స్వస్సపర్చి ఇంపెక్షన్ అద్భుతం చేయని ఆశ్చర్యకర డాక్టర్ జ్ఞానం దచ్చండి అక్కడ పనిచేసి సైతం కాల్చేయండి అలాగే నా అధివాసి మాట్లాడి కుటుంబంతో మాట్లాడి ఇప్పుడల్లా మన మనసు రావాలభ మీరే కరెంట్ చేభానికి శోధం చేసు ఇంకో ఇంతొందు అంశాలు చెప్పింది బ్రదర్ వాళ్ళందరి పేరు పేరు జాప్యం చేసుకోండి అందరి పేరు పేరు ముట్టని పతి కుటుంబం చీకటి పోవాలా కష్టం పోవాలా మంత్రాలు పోవాలా రోగం పోవాలా నీ శీఘ్రంగా నీ స్వస్థత వచ్చిన దాకా కుటుంబం నిమ్మది శాంతి దచ్చని రూపది ముట్టి మంచి జాబ్ తెచ్చని తన అలలియ దీప వి సేవలు వాడుకొని నా దీపానికి శోధనం చేసం శివ దాకా మీ జ్ఞానం తెలియచని ఎంతో జాయింట్ ఇస్తున్నారు సుప్రభా నీ చింతగా మంచి ఒక జాబ్ దయచని మంచి సాధ్య సాధించని సిస్టర్ వి సేవలు వాడుకొని బలపరిచి నా ప్రభానికి శోధం నేను కాబట్టి కొంత జ్ఞానం తెలియచండి హాట్ చేయండి పూర్తిగా హీలింగ్ కావాల వాక్యం లేదు గల మీ జ్ఞానం తెలియచని కాల్చి విడిపించి అలలియా నాది విచారణ కొట్టి విశ్వాసం వరం దయచని నా దీవానికి శోధ్రం చేస్తాం ఎస్ బ్రదర్ నేను అక్కడ తొరిగి ఉంది సుప్రభ ఏపీ బ్రదర్ జ్ఞాపకం చేసుకొని కుటుంబ కుటుంబంలో ప్రభా నీ ఒక శక్తి ఉండాలా శాంతి సమాధానం తెచ్చని నాదా ఛత్తీస్గఢ్ సుప్రభ అక్కడ అందరి శతా నుంచి ఆ చసాలు బద్దలు కావాలా ఎవరి కేసెస్ వాళ్ళ తల కావాలా నువ్వే చూడని వాళ్ళవి సమర్థంగా రక్షణ పొందాలా అడ్వకేట్లో మీరు ఉండి అలాది అక్కడ విజయం తెచ్చని మీ దూతల నుంచి దిగిడి అక్కడ విస్తారంగా సేవ కావాలా వాళ్ళవి మతం ఉంటే ఆచరణ ఉంటే విడిచబడాలా అక్కడవి అపోస్లో బోధన రావాలా సుప్రభ నా దీవానికి సేవ జరగాల వాళ్ళ కష్టం నష్టం తొలగించి ఇంకా ఏముంటే మీరు స్థాయికి పంపించండి నా దీవానికి శద్దం పోతే వాళ్ళు బలపరచండి అక్కడ సేవా స్థానంగా జరగాల సుప్రభ మీరే కారించండి ఈ రాత్రి మాకు అందరూ వాడకులను వందాలా సుప్రభ ఇంకా ఆత్మీయత తెచ్చని మార్పు ఇష్టాలని ఇంకా ఇద్దరాల సుప్రభ మందరూ సేవలు ఈ వాక్యం చెప్పిన విశ్వప్రభ నా దీవానికి చూద్దాం మన తల్లి విశ్వ్రభ మన తనే సుప్రభ మీరు ఆయనకు వాడుకునే సుప్రభ అలాగ ఎనిమిది కాదు పది కాదు సుప్రభ మీరు ఎవరు ఏర్పరచుకుంటారు వాడుకుండే సుప్రభ పేచ్రోహం ప్రభా పామర్లే సుప్రభ అలాది ఆ వ్యక్తివి వాడుకున్నావు నువ్వు ఏర్పరచుకుని చూస్తున్న వరకు నీ చిత్తాన్ని నేర్చు వాడుకున్నావు నా జీవానికి సోతం చేస్తుంది చదువు ఈ లోకంలో కానీ రావాలా చదువు కనుక అలానే మీరు ఏర్పరచుకుంటారు ప్రభా అలా వాళ్ళ తన భ్రమణకారాలు అందరూ ఏర్పరచుకున్న భ్రమణకారం చేసి మీరు రాకడం సిద్ధపరచుకని ఏసు ప్రాస్ అమీన్ ఏసు ప్రభు కృప సమా సమాచారం శాంతి మనందరికీ కేపీఎం ప్రభు మనందరూ దేవుని కృప చదాకాలం అందరి తోడు కా అమీన్ బ్రదర్